రాశి రాశి పోవాడా వాసీ పువ్వడాబురావే రత్నా గౌరవ రత్నా రాగి బింద బనోని గౌర నాకి గౌరీకి గౌరమ్ గౌరమ్ చె రాశి రాశి లు గౌరమ్మా ఏడు మేడలకిరి గౌరవ ఏడు మేడ లెక్కిరీ గౌరవ ఏడు మేడ మీద పల్లెకోటల మీద ఏడు మేడల మీద పల్లెకోటల మీద పల్లె మీద పత్రిక దొంగళవర దోసిరి గౌరమ్మ బంగారు గుండ్ల పేరు గౌరమ్మ దొంగలేవర దోసి గౌరమ్మ బంగారి గుండ్ల పేరే గౌరమ్మ దొంగతో దొరలందు భయమందు దొంగలతో దొరలందరూ గౌరమ్మ పంటతో భయం వందరు గౌరమ్మ మూడేసి పువ్వేసి రాశి వాడవాసి మూడేసి పువ్వేసి రాసివాడవాసి రాశి గలుపురా వెట్నారా గౌరవ గిందే తిగల బిందాగిల బిందే రాగిల బిందర వల్ల బిందే రాగిల బిందర వల్ల బిందే అవి తూసి మాయాన్నలు గౌరమ్మ ఏడు మేడ లెక్కిడి గౌరమ్మూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేళ లెక్కిడి గౌరమ్మ ఏడు మేళ మీద పల్లెకోట మీద ఏడు మీద పల్లె కోటల మీద పల్లెకోట మీద పత్రీలు అయ్యంగ దొంగలే వరదోసిరి గౌరమ్మ బంగారు గుండ్ల పేరు గౌరమ్మ దొంగలే వరదోసిరి గౌరమ్మ బంగారి గుండ్ల పేరే గౌరమ్మ దొంగతో దొరలందు పంట్లతో భయమందు భయం గౌరమ్మ నల్గేజు పూలేసి రాసి పడబోసి నల్గేజు పూలేసి రాసి పడబోసి రాసి గల్పులు గౌరవ రాసి గల్ పూలు రౌరు మీ రాసి కొలు పులు మేము గిందర తిగల బె రగి తిల బెర వల్ల బిందే రగి బిందర వల్ల బిందే భవి అన్నలు గౌరమ్మ ఏడు మేళ లెక్కరి గౌరమ్మన్నలు గౌరమ్మ ఏడు మేళ లెక్కరి గౌరమ్మ ఏడు మేళ వీర పల్లె కోటల వీర ఏడు వీర పల్లె పత్రీలు వయంగలు వయంగర దోసిరి గౌరమ్మ బంగారి గుల్ల పేరు గౌరవ దొంగలే వరదోసిరి గౌరమ్మ బంగారి గుళ్ళ పేరే గౌరవ దొంగతో తొరలందులు గౌరమ్మ పంట్లతో భయవందులు గౌరవ దొంగలో తొరలందులు గౌరవ పంట్లతో భయవందు వైదేసి పూలేసి రాసి పడవాసి వైదేసి పూలేసి రాసి పడవాసి రాసి కలిపి రా అవి దూసి మాయన్నలు గౌరవమ్మ ఏడు మేడ లెక్కిరీ గౌరమ్మ అవి దూసి మాయాన్నలు గౌరమ్మ ఏడు మేడ లెక్కిరి గౌరమ్మ ఏడు మేళ మీద పల్లెకోట మీద ఏడు మేడ మీద పల్లెకోటల మీద పల్లెకోట మీద పత్రికలు భయంగా పల్లెకోట మీద పత్రిక తోలాంధర గౌరమ్మ బాట గౌరమ్మ తోరూ గౌరమ్ బాట భయవంధర గౌరమ్ వాలాడవాసీ వాళ్ళ వడవాసీ రాసి గల్ ఫుల్ రా పుల్ మెంగల్వమ్మాలు పుల్లు మెంగల్వమ్మ తీగ తీగల బిందె రాగి తీగల బిందెల తీగ రాగిల బిందె రాగి తీగల బిందె రవ్వల బిందె రాగిల బిందె రవ్వల బిందేదూచి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మన్నలు గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మ ఏడు మీద పల్లె కోటల మీద ఏడు పత్రీలు పయ్యంగా పల్లెకోడల మీద పత్రీలు పయ్యంగా దొంగలే వాదోసి గౌరమ్మ బంగారు గుళ్ళ పేరు గౌరమ్మ బొంగలే వాదోసి గౌరమ్మ బంగారు గుళ్ళ పేరే గౌరమ్మ దొంగతో ధరలందు బంట్లతో భయం వందరు గౌరమ్మ దొంగతో ధరలందు బండ్లతో భయం వందు ఏడాది పూలేసి రాసివాడవాసి ఏడాది పూలేసి రాసివాడవాసి రాశి గలుపురా గౌరవ రాసిగలు పుల్లు మెంగల్వ మమ్మాజ పుల్ మేంగల్మ్మ తీంద వల్ల బిందే రాగిల బిందవల్ల బిందే అదుసి మాయా నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కి గౌరమ్మలు గౌరమ్మ ఏడు మేడాలెక్కి గౌరమ్మ ఏడు పల్లెకోటల మీద ఏడు పల్లె కోటల మీద పల్లె మీద పత్రిరు వయ్యంగా పల్లె కోటల మీద పత్రిరు వయ్యంగా దొంగలే గౌరమ్మ బంగారి కుండ గౌరమ్మ దొంగలే మధుసిరి గౌరమ్మ బంగారు కుళ్ళ పేరు గౌరమ్మ దొంగతో దొరలందురు గౌరమ్మ బంట్లతో భయం వందురు గౌరమ్మ దొంగతో దొరలందు బంట్లతో భయమందు రాశి వడవాసి పురాశి గల్ పువరావు రాశి గల్ పురావ రత్నా గౌరూ నిరాశి కొల్ పుల్లు మేఘల్వ మమ్మాజులు మేఘల్వ మమ్మా తీ రాగిడిందీతిగింద రాగింద రాగి ఏడు మేడల మీద పల్లె కోటల మీద ఏడు మేడల మీద పల్లె కోటల మీద పల్లె కోటల మీద పత్రీలు బయ్యంగా పల్లెకోటల మీద పత్రీలు భయ్యంగా దొంగలే మాదోశ్రీ గౌరమ్మ బంగారి గుళ్ళ పేరు గౌరమ్మ దొంగలేదోసిరి గౌరమ్మ బంగారి గుండ దొంగలేదోసిరి గౌరమ్మ బంగారి గుండలేదోసిరి గౌరమ్మ బంగారి గుండీ పువ్వుల కాటికే లెచ్చిన బిరాయి పువ్వుల కాటికే నచ్చిన యాడి అయిన బొడ్డమ్మ యాడి అయిన బొడ్డమ్మ నీ తోడు నిమ్మల తోడు నీ తోడు నిమ్మల తోడు పందిట్లానే పడుకున్నా పండిట్లానే పడుకున్నా పొట్లాయి పూల కాటికే తెచ్చిన పొట్లాయి పూల కాటికే తెచ్చిన యాడీ పోయిన బొడ్డమ్మ యాడి పోయినవు నీ తోడు నిమ్మల తోడు నీ తోడు నిమ్మల తోడు పండిట్లోనే పడుకున్నా పండిట్లానే పడుకుందా ఉద్రాస పూల కాటికే దా పడుకున్నా గ� gernétాా ధా్ density ాటాాలా flats. రియాలో ఒక్కడే మా అన్న వియ్యాలో ఎడుగురే చెల్లెన్లు వియ్యాలో ఒకడే మాయన్నోడుగురు చెల్లెన్లు వియ్యాలో ఒక్కను తోడనే వీయాలో ఎడుగురే చెల్లెన్లు ఇయ్యాలో తోడనే వియ్యాలో ఎడుగురు చెల్లెన్లు వియ్యాలో ఎదడు గుల్లలు వియ్యాలో చెల్లెళ్ళు వేయాలి గుళ్ళనే వెయ్యాలో నలుగు అక్కడ చెల్లెళ్ళైతే వియ్యాలో చేతుల <t> వటిారా <Allah> <t> <Allah> నలుగురక ఎల్ల వ్యాలో ఎల్లి రాయల్ మంత్రానూ చిన్న వ్యాలో తడు వంట వ్యాలూ చిన్న తెడు వంట వ్యాలో భావనల్లా తల్లి వ్యాలో పల్లెవల్లా తల్లి వ్యావనల్ యారా బజాల తల్లి వియ్యాల కాపల్ల తల్లి నేవియాల బావనల్ల తల్లి వియ్యాల కాపల్ల తల్లి నేవియాల బావనల్ల తల్లి నేవియాల ఒక తల్లి పిల్లలేవియాల నాలుగు రక్క జెల్లలు వియ్యాల ఒక తల్లి పిల్లలేవియాల నాలుగు రక్క జెల్లలు వియ్యాల పంతి పువ్వు గడి వియ్యాల బావలే వచ్చేరి వియ్యాల బాట్య తోడకే వియ్యాల బావలే వచ్చేరి వియ్యాల పంతి పువులన్నీ వియ్యాల ఒక్క జల్లలు నా వయలో మట్టి పువ్వులని వెయ్యాలను వియ్యాలో ఒక్క జల్లెళ్లునే వీయాలో కొసుకున్నారు అమ్మ వియ్యాలో ఒక ఎల్లల్లునే వీయాల కోసుకున్నారు వియాల మల్లె తొట్టాకైతే వేయాల వారు వచ్చినారు వయ్యాలో మల్లె తోటకైతే వేయాల వారు నలుగురక్క చెల్లెండ్లు వియ్యాలో కోసుతున్నారమ్మ వియ్యాలో నలుగురక్కలు కొచురా చీవచార మచిరా కొచురా చీవచార మచిరావచ్చు ఏంటంటార మూలా విసుయాలో ఉదరాన్ని యాల కాదు తన్న రమ్మ వియ్యాల తీరేన వస్కమ్మ వియ్యాల పెర్చుతున రమ్మ వియ్యాల తీరేన వస్కమ్మ వియ్యాల పెర్చుతున రమ్మ వియ్యాల పట్నము గామల వియ్యాల వస్కమ్మలైతేన వియ్యాల పట్టము గాల వియ్యాల వస్కమ్మలైతేన వియ్యాల కోటక కులమే వియ్యాల యాదువా గల్లల వియ్యాల కోటక కులమే వియ్యాల యాదువా గల్లల వియ్యాల ลาสคర్ลเนเวียราทีไรนะบัสกัมมาวิยารา รังงุรังูละดีเวียารารัตนาบัสกัมมาวิยารารังงุรังูละอีเวียารารัตนาบัสกัมมาวิยารามูลามูละละปูววิยารามุจจาราบัสกัมมาวิยารามูลามูละปูววิยารามุจจาราบัสกัมมาวิยาราราละปูวรปูววิยารา వ్యూ రక్యాలా పన్నెండు రంగుల వ్యాలా పుతిత్రు పువీయాలా పన్నెండు రంగుల వ్య పట్నములోపటా వియాలా పద్దెనిది వాదరులు వియాలా పట్నములోపట వియాల పద్దెని బాదరులు వయాల నలుగురక్క ఎల్లలు వయాలా బతుకమ్మలు పట్టుక వియాల నలుగురక్క ఎల్లలు వీయాల బతుకమ్మలు పట్టుక వియాల కమరు వాట గావియారా బయలు ఎల్తల్ తల్లివియారా కమరు వాట తావియారా బయలు ఎల్తల్ తల్లివియారా తీరక నాగలేవియారా నాగలల్లె వెట్టివియారా తీరక నాగలేవియారా నాగలల్లె వెట్టివియారా రాజాల లేనిదివియారా రైకల్లు దరుతరువియారా రాజాల లేనిదివియారా దేశాలు లేని దివ్యాల చిరగట్టినారు వ్యాల దేశాల లేని దివ్యాల చిరగట్టినారు వ్యాల బంగారం వడ్డారం వియాల బిరుగా పెట్టి రివాల బంగారం వడ్డారం నలుగురు వన్నలు వియాల దొంగల కొట్టరా వ్యాల నలుగురు వన్నల వయళ దొంగ నలు వ్యాల సల్లంగ కొట్టను వియాల ండి వాటలా కొడుతూ వియాల దర్వాజ మీద వ్యాలీ వాట కొడుతూ దర్వాజ మీద కొలువైన అన్నలు వయాల సల్లంగా వచ్చేయాల కొలువయలు వయాల సల్లంగా వచ్చిన వియాల కోటి కొబ్బరికాయ వయాల దర్వాజ మీదలు వయాల కోటి కొబ్బరికాయ వయళ దర్వాజ మీద నేల దడువై నన్నలు వయాల నిరందర త్రివయ త్రివయ త్రివయాలి వాళ్ళ రయ నిరందర త్రియాలా విల రయ మీరందర త్రివయ వివాలా నిరందర త్రివ ండు యారు కమలు బయాలి చెయ్యో మైబూ నగర వగ చెల్లా పరుణాగారేర వల్ నచ్చారినవర వచ్చిన విజాంబాద కేారీ నిజాంబాద కేయారో జచ్చిన విరంగూ జిల్ వో షనా వరంగల్ జిల్లారా వోళ్ళ నచ్చిన వి పట్నము వైతనే వియాల వసల్లనిచ్చెనా వియలో పట్నముయాలోసలో పట్నము వైతనే వియలో వసల్లనిచ్చెనా వియాలోచన వియాలో లక్కర్ల గాదనే వియ్యాలో వసల్లనిచ్చెన వియలో లకర్లైనా వియాలో వజెలనిచ్చెన వియాలో ఎరుగురు ఒక్కలే వియాలో వాళ్ళు ఉన్నారమ్మ వియాలో ఎరుగురు అలియా రా అలునారమ్మ అలియా రా ఒక్క జల్లెల్ నువ్యాలో ఎడుగురున్నారమ్మ వియాలోయో లాస్కరి లోపట అభియాలో బస్సు దిగిరి లోపటో బియాలో ఎడుగురొక్కలు వియాల ఒక్క దగ్గర పత్రియాలోక్కోగిరియాలో ఎడు తిరుల పువ్వు వియ్యాలో వారు దక్కినారు వయలో puriya la valachin aruviya la ya talli ganna deviya la edgurnimimla viya la ya talli ganna deviya la edgurnimimla viya la ya talli garaneviya la elana ga devi viya la ya talli garane తిల్ల వ్యాలో మీరు నరమ్మ వారాగురుల వ్యవరీ కలికి చిలు కాలమ్మ వ్యాలో ఎడుగురు అక్కలు కాలమ్మోయడా వయో మంత్రాల భూషణ మంత్రాల భూషణ మంత్రాల భూషణ వయలో తువమ్మ వ్యారా సా వియారా అమ్మారా సాయబుమ్ ఎడరొక్క ఎల్లలు వీఆల ఎడలు వట్టి వ్యారా ఎడలు ఎడలు వట్టి వ్యారా ఎడుతి పువ్వులు వ్యారో కొసుతున్నారు అమ్మ వియారా ఎడుతి పువ్వులు కొసుతున్నారు అమ్మ వింతియారా అది పువ్వు వియారా